శీల సాధ్రీమహాగణాధిపతివసమారం శంకరాచార్యముద్యమాన్ అస్మరాజాప్యం గురు పరంపరా ఓం భద్రం కమేష్యామదేవాద్ర పశ్యేమాక్షచర్య్రా స్రైరంగైస్తువాసేమే వదాయు స్వస్తి నంద్రోహశ్రవాస్తిన పూషా విశ్వేలాస్తినస్తా అనిష్టమై స్వస్తినో బృహస్పతి ఓం శాంతి శాంతి శాంతి స హ వై తరమం బ్రహ్మ వేద్రహ్మ విత్కే నాస్ బ్రహ్మ విత్తి తరతిశోకం తరతి పామాన గు్రంథిభ్యో విముక్ అమృతో కించ తరతి శోకం అనేక ఇష్టవైకల్య నిమిత్తం మానసం సంతాపం జీవన్నేవ అతిక్రాంతో భవతి శోకమును తరించటానికి ఒకే ఒక ఉపాయం గలదు అసలైన ఉపాయం ఒకటే ఉంది అసలు శిశలైన ఉపాయం ఒకటే ఉంది అది తెలియని వాళ్ళు అనేక ఇతర ఉపాయాలని ఆచరిస్తూ ఉంటారు ఇంకా ప్రారంభాధీనంగా ఆ ఇతర ఉపాయాలు పనిచేస్తాయి సో ఇది పంచి ఎలా ఎలాగ పనిచేస్తుంది అంటే ఎందుకు పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది చెప్పడం కష్టం ప్రారంభాధీనంగా ఉంటుంది సో కానీ శోకానికి ఉపాయం ఒక్కట ఏమిటా ఉపాయము అంటే ఆత్మస్వరూపంలో నిష్టను కలిగి ఉండట చూడండి శోకము ప్రకటమవుతుంది శోకము వచ్చినప్పుడు నేను అనే ఆ వ్యక్తి యొక్క యథార్థ స్వరూపము కప్పివేయబడుతుంది ఇప్పుడు నేను నా శోకము అనే విభాగం తొలగిపోతుంది వీడు వెంటనే శోకంతో తాదాత్మ్యాన్ని చెందుతారు ఈ పాయింట్ నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను ఇది ఎలాగంటే శోకం వచ్చినప్పుడు శోకం ఒక్కటే ఉందా నువ్వు కూడా ఉన్నావా దట్ ఈస్ ది పాయింట్ నేను ఉన్నాను అని మీరు చెప్పలేరు యు కెనాట్ సే దాట్ ఎందుకంటే శోకం వచ్చినప్పుడు యు బికమ్ ది షోకా ఇది ఒకటి చాలా కాన్షస్గా గమనించదగ్గ విషయం నేను ఒకటి రెండుసార్లు చెప్పాను వెన్ యూ సే ఇట్ ఈస్ మై సోఫా యూ బికమ్ ది సోఫా అని నేను మనం చేశాను ఒకసారి అది వినడానికి కొంచెం ఆర్డ్గా అనిపిస్తుంది బట్ ఇట్ ఇస్ ఏ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది ఎందుకంటే ఇట్ ఈజ్ మై సోఫా అని ఇట్ ఈజ్ సోఫా అన్నారనుకోండి యూ డు నాట్ బికమ్ సోఫా ఇట్ ఈజ్ సోఫా అన్నప్పుడు ఇట్ ఈజ్ మై సోఫా అనేప్పటికీ యూ బికమ్ ది సోఫా అదర్వైజ్ హౌ ఇట్ ఈజ్ యువర్స్ యూ బికమ్ ది సోఫా అంటే వరస్సు లోపల ఆ సోఫా వృత్తితోటి వీడి తాదాప్యాన్ని చెందేసి సోఫాయే ఉంటుంది వీడు ఉండడం అంటే అది కర్సన్ నేను ద్రష్టను నాకేత సోఫా చూడబడుతోంది అది సోఫా బయట నేను ఇక్కడ ఉన్నాను అది జడము నేను చేతను అని ఒక విభాగం ఉంది ఎప్పుడు దిస్ ఈజ్ సోఫా అన్నప్పుడు మరి ఇది సోఫా అంటే దాని అర్థం ఏంటి మరి నేనెవరు సోఫాను దర్శించే చేతన రైట్ అదే అదే ఆ విభాగం అలా ఉంది ఎప్పుడైతే మీరు దిస్ ఈజ్ మై సోఫా అన్నారో పోయింది విభాగం ఎలా పోయింది సోఫా వచ్చి ఆత్మలో విలీనమైందా లేకపోతే ఆత్మ వెళ్ళి సోఫాలో విలీనమైందా అంటే వాక్యం ఎలా పూర్తవుతుంది దిస్ ఇస్ మై సోఫా అని పూర్తయింది కనుక ఈ ఐ వెళ్ళి సోఫాలో విలీనమైంది అక్కడ సోఫాయే ఉంటుంది ఇంకేముంటుంది వీటి సోఫాతో తదాత్మ్యాన్ని చెందుతారు కానీ అభిమానము ఉంటారు అభిమాన సమయంలో ఏది అభిమానిస్తారో అదే ఉంటుంది దిస్ ఈజ్ మై సన్ అని అన్నప్పుడు మీకు ఆ సన్నే ఉంటాడు ఇంకా వీడు ఉండడు హీస్ లాస్ట్ అలాగే ఒక ఇష్యూ మీద మీరు శోకిస్తున్నప్పుడు మీరున్న ఇష్యూ ఉంటుంది శోకమే ఉంటుంది అంటే అర్థం ఏంటి యు ఆర్ నాట్ ప్రెసిడెంట్ అది మనిషి వివేకపూర్ణమైన పరిస్థితి కాదు మంచి కానీ చెడు కానీ నేను నిలిచి ఉండాలి నేను నాకు వచ్చిన ప్రతికూల పరిస్థితి అనే ఆ వివేకాన్ని నిలబెట్టుకోవాలి నన్ను నేను పోగొట్టుకోకూడదు ఆ శోక భావనలో మిళితమైపోయి నేను అనే ఆ పురుష చేతన పురుషుడు కనపడకుండా పోయే స్థితి రాకూడదు ఓకే ఎప్పుడైతే నేను నా శోకము అని మీరు విభాగం చేశారో అప్పుడు దట్ మీన్స్ వాట్ యు ఆర్ ప్రజెంట్ మీరున్నారనర్థం సిచ్యువేషన్లో మీరున్నారనర్థం వెక్కి వెక్కి ఏడుస్తున్నారనుకోండి మీ ఆ వ్యక్తి లేడు ఓన్లీ శోకమే ఉందనర్థం శోకం టేక్ ఓవర్ చేసేసిందంటే నేను నా శోకము అనే వివేకం ఉన్నప్పుడు నేను నాకు ప్రతికూల పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఆ వ్యక్తి ప్రజెంట్ అయ్యి ఉన్నాడు కనుక ఆ వ్యక్తి యొక్క ప్రజెన్స్ ఇట్ ఈస్ డే కనుక వాడేం చేయొచ్చంటే ఆ శోకాన్ని పరిశీలించటం ఆరంభించవచ్చు ఈ శోకం యొక్క పూర్వాపరములేమి ఇది ఎందుకు నాకింత కష్టాన్ని కలిగిస్తుంది కెన్ ఐ యాక్సెప్టెడ్ నా యొక్క యథార్థ స్వరూపమేమి అంటే మరి కొంత సత్సంగము కొంత వేదాంత శ్రవణము ఇవన్నీ ఉండాలి ఈ ఈ సంస్కారాలు ఉండాలి లేకపోతే ఈ సంస్కారాలు లేకపోతే ఇవేమీ వర్కౌట్ అయ్యి ఇవి నా స్వరూపమేమి అని ఆ విధంగా వాడు వేదాంత శ్రవణం చేసిన వాడైతే తన స్వరూపము నుండి నిలిచి ఉంటాడు తన స్వరూపంలో శోకము లేదు ఈ శోకమన్నది తాత్కాలికంగా వచ్చి పోయిదే ఎటు వచ్చి మనస్సు ఎప్పుడు మనస్సే ఆత్మకి సంబంధమేం లేదు మనస్సు ఏం చేస్తుందంటే ఆ పరిస్థితి ఏదైతే నిర్మాణమై ఉన్నదో ఎదుర్కొన్న పరిస్థితి అయితే నిర్మాణమై ఉన్నది ఇంకా అది అయిపోయిందండి ఇప్పుడు దాన్ని మార్చలేరు ఇప్పుడు ఎవరైనా పోయారనుకోండి ఇప్పుడు ఆ పోయిన వాడికి ప్రాణం పోయడం అన్నది అదేమీ అయ్యే మాట కాదు ఇదేం కథలు పురాణ కథలు కాదు ఇది తర్వాత ఇంకోటి ఒకవేళ ఎవరికైనా అటువంటి మహిమ ఉంటే వాడు ఆ పని చేయకపోవడం మంచిది ఎందుకంటే వాడు కనుక అది చచ్చిపోయిన వాడిని లేవ తీసి కూర్చోబెట్టాడు అనుకోండి ఎవ్రీబడీ విల్ బీ స్టాండ్ ఏదో ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ అపియరెన్సెస్ ది హ్యావ్ ఆల్రెడీ అక్సెప్టెడ్ డెత్ వాడిని తీరా లేవ తీసి కూర్చోబెడితే లేనిపోయిన ఇష్యూస్ అన్ని వస్తున్నాయి కాబట్టి లెట్ ఇట్ రిమైన్ లైక్ దా anja tha ee kathalanne vaddhu so it is a fact it is an event which happened you cannot undo it jarigina danni undo cheyadam kudradhu you cannot undo it inga jaragabothunte aavachchemo gaani jarigina danni undo ela chestharu cancer vaste meer mondi icche tagginchutaru cancer vachindi ane paristhiti lekuṇna ra chestharu ee vachesina danni inga how you came it is a, it is already happened you cannot undo it you can rectify it but you cannot undo it అండ్ డూయింగ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రెక్టిఫై కాబట్టి దెన్ ఫార్ కెన్ ఐ యాక్సెప్ట్ ఇట్ మనస్సే యాక్సెప్ట్ చేయాలి మీరు మీ మనస్సుకి నచ్చజెప్పడంలోనే ఉంటుంది మనస్సు ఒకప్పుడు ఇట్ రిఫ్యూజెస్ టు యాక్సెప్ట్ అంచేతనే అది దుఃఖం కింద మనం మనస్సు కనుక మీరు యాక్సెప్ట్ చేయించగలిగితే అది దుఃఖం కానే కాదు యాక్సెప్టెన్స్ ఇస్ తిక్కి కాబట్టి తన స్వరూపమునందు శోకము లేదని ఈ శోకము వచ్చిపోయేదే కానీ శాశ్వతంగా స్థిరంగా ఉండేది కాదని తన స్వరూపము ద బీయింగ్ బ్రహ్మ పూర్ణమని దాని ఏంది ఇవన్నీ కల్పితములే వాస్తవములు కాదని ఎవడైతే తెలుసుకుంటాడో తరతి శోకం బ్రహ్మవేత్తకి శోకం అనేది లేని వ్యక్తి తరతి శోకం సో ఈ శోకం అనేది అనేక ఇష్ట వైకల్య నిమిత్తం మానసం సంతాపం అది ఆత్మకు సంబంధించిన సంతాపం కాదండి మానసం సంతాపం మనస్సుకు సంబంధించిన సంతాపం మనస్సులో సంతాపం ఎందుకు వస్తుందంటే మనస్సు కొన్ని కొన్ని స్టాండర్డ్స్ పెట్టు కూర్చుంటుంది ఈ స్టాండర్డ్ ప్రకారం ప్రకారం ఉండాలి అని ఒకప్పుడు నేను కాఫీ తగుతూ ఉండేవన్న కాఫీ మీద ఒక ప్రీతి ఉండేది ఈ కాఫీ ఎలా డెవలప్ అయిందంటే టీకి కొంత ఇల్ ఎఫెక్ట్ వచ్చింది ముందు స్టొమక్లో అది కాఫీ తాగినప్పుడు అది ఉండేది కాదు దాంతో టీ వాజ్ రిప్లేస్డ్ బై కాఫీ దట్ ఈజ్ వన్ థింగ్ తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్స్ పాఠం పాఠం కూడా ఏదో ఉద్యోగ శ్లోకం కలిగి ముక్కసె ముక్క అర్థన్నట్టుగా చెప్పినట్టు కాకుండా దాంతో త్వరగా ఇన్వాల్వ్ అయ్యి చెప్పడం అనేది ఒకటి ఉంది సో ఫర్ మీ ఇట్ ఈస్ ఏ సీరియస్ ఎఫర్ట్ అండ్ దెన్ ఐ నీడ్ సమ్ ఎంకరేజ్మెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సమ్ కాఫీ సో కాఫీ మీద ఫ్రీకి డెవలప్ అయింది దెన్ ఐ హ్యావ్ బికమ్ ఏ కైండ్ ఆఫ్ ఎ కనాయిస్ట్ విత్ రిఫరెన్స్ టు కాఫీ బెస్ట్ కాఫీ కొలంబియన్ కాఫీ స్టార్ బుక్స్ కాఫీ ఇండియన్ కాఫీ మరో కాఫీ మలేషియన్ కాఫీ థైలాండ్ కాఫీ ఈ రకంగా దాంతో ఏమైపోయిందంటే కాఫీ ఎప్పుడైతే మీరు బాగా సెన్సిటివ్గా తయారవుతారో అప్పుడు మీకు మీ కాఫీ నచ్చి మీకు నచ్చుబడయ్యే కాఫీ ఇవ్వడం ఇంకా చాలా కష్టమైపోతుంది మీకు కాఫీ ఇచ్చి మిమ్మల్ని మెప్పించటం ఇంకా సాధ్యం కాదు నాకు ఆ పరిస్థితి వచ్చేసింది వచ్చేస్తే నేను గమనించాను దిస్ ఈజ్ ఎ మిస్టేక్ మనకు కావాల్సింది ఏంటంటే వాట్ ఆల్ ఐ నీడ్ ఈజ్ ఎ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ ఎక్సైట్మెంట్ టు డూ ది జాబ్ దట్ ఈజ్ ఆల్ ఐ నీడ్ నాట్ ది టేస్ట్ ఆఫ్ కాఫీ ఇప్పుడు కాఫీ అనేది ఎలా ఉంటుందంటే తాగుతున్నప్పుడు టేస్ట్ దాని ఎఫెక్ట్ తాగుతున్నప్పుడు ఉండనే ఉండదు తాగడం అయిపోయాకనే దాని ఎఫెక్ట్ ఉంటుంది ఏదో కొంచెం ఉల్లాసం కలిగిస్తుంది స్టిములేషన్ వస్తుంది దానివల్ల మీ పని మీరు బాగా ఉత్సాహంగా చేయగలుగుతారు అదే కదా కొంచెం నీరసంగా ఉంటే ఆ నీరసాన్ని పక్కన పెడుతుంది కాఫీ దట్ దట్ వాట్ ఇట్ దో యూ ఎక్స్పెక్ట్ ఓన్లీ దట్ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ టేస్ట్ ఫ్రమ్ ఇట్ దేర్ ఐ డిసైడెడ్ దిస్ దిస్ సెన్సిటివిటీ అబౌట్ కాఫీ ఈజ్ బ్యాడ్ ఓవర్ అంతే ఇప్పుడు ఆ కాఫీ టేస్ట్ ఉన్న ద్రవం అది ఎలా ఉన్నా ఏమున్నా ఓ హండ్రెడ్ ఎంఎల్ నోట్లో పోసేసుకుంటే పని అయిపోతూ ఉంటుంది అది బాగుంటే బాగున్నట్టు బాగు లేకపోతే బాగులేనట్టు పంచదారు ఉన్నా వెళ్ళిపోతుంది పంచదారు లేకున్నా వెళ్ళిపోతుంది కొంచెం ఇబ్బందికరమైన విషయం దాంట్లో సందేహం లేదు బికాస్ ఇట్ హ్యాస్ అదర్ ప్రాబ్లమ్స్ షుగర్ ఈజ్ ఏ ప్రాబ్లమాటిక్ సబ్సిస్టెన్స్ సో ఇట్ క్రియేట్స్ అదర్ ప్రాబ్లమ్స్ ఫోన్ షుగర్ లేకుంటే కానీ లేకపోతే తక్కువ ఉంటే కానీ పర్వాలేదు ఎక్కువ ఉంటే కొంచెం కష్టం అవుతుంది ఉప్పు ఎక్కువైన కూరలాగా అదర్వైజ్ అదర్వైజ్ దెర్ ఈజ్ నో ప్రాబ్లం అంటే నేను ఎందుకు చెప్పానంటే ఇట్ ఈజ్ ఓన్లీ ది ఎబిలిటీ టు యాక్సెప్ట్ మైండ్ చాలా స్టాండర్డ్స్ నిర్మాణం చేసు కూర్చుంటుంది దాని స్టాండర్డ్స్ ప్రకారం జగత్తు ఉండదు కాబట్టి ఈ మైండ్ యొక్క స్టాండర్డ్స్ని మీరు డైల్యూట్ చేసేస్తే మీకు శోకం కలిగి పరిస్థితులు బాగా తగ్గిపోతాయి సో లేకపోతే శోకం అలా కలుగుతూనే ఉంటుంది హైలీ సివిలైజ్డ్ పీపుల్ హైలీ సోఫిస్టికేటెడ్ పీపుల్ దే ఆర్ మోర్ ససెప్టిబుల్ టు ఆల్ ప్రాబ్లమ్స్ వేరే కొంచెం రగ్డ్ లైఫ్ స్టైల్ ఉన్నవాడు అంత ససెప్టిబుల్గా ఉండడు కాబట్టి కొంచెం రగ్గడ్నెస్ని దాన్ని ఏమంటారని టెరస్ట్రియలిజం అంటారు అంటే బీ డోంట్ బీ సెపరేటెడ్ ఫ్రామ్ ది గ్రౌండ్ Be on the ground, Be terrestrial, don't become వీఆర్ ది గ్రౌండ్ వీ టెరస్ట్రియల్ డోంట్ బికమ్ సెలెక్ట్ హియల్ ఆ టెరస్ట్రియల్ కొంచెం మట్టిలోనూ దాంట్లోనూ మట్టి ధూళి దుమ్ము వాటితోటి కొంచెం కలిసి ఉండడం మంచిది సంస్కారానికి మంచిది మరి ఐవరీ టవర్స్లో కూర్చుని ఉన్నట్లయితే చిన్న అందులో భారతదేశం లాంటి సందర్భంలో ఇండియన్ సొసైటీ సిచ్యువేషన్లో విచ్ ఇస్ ఏ హైలీ నెబ్యులస్ అండ్ వెరీ కాంప్లెక్స్ సొసైటీ ఇక్కడ మీరు యు కెనాట్ హ్యావ్ ఎనీ స్టాండర్డ్ గోయింగ్ ఇట్ ఈజ్ ఏ ఫంక్షనల్ ఎనార్టీ కాబట్టి ఈ సిచ్యువేషన్లో మీరు హైలీ సోఫిస్టికేటెడ్ సిచ్యు ఐవరీ టవర్లో కూర్చుంటే యు ఆర్ ఇన్ ట్రబుల్ యూ యు యూ కెనాట్ సర్వైవ్ కాబట్టి మా మానసం సంతాపం మనస్సు ఇట్ ఈస్ ది కీ ఈస్ మనస్సు ఉంది ఆత్మకేం సంబంధం లేదు కీ ఈస్ ది మైండ్ మైండ్కి యాక్సెప్టెన్స్ ఎట్టి స్థితినైనా యాక్సెప్ట్ చేయగలిగేటువంటి ఆ షాక్ అబ్జార్బింగ్ కెపాసిటీ దానికి డెవలప్ చేయాలి అది మనస్సు మనస్సు చేత దర్శించేది ఏదైతే ఉన్నదో అది మిథ్య కేవలము ఈ మనస్సుకి మూలంలో ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్య మహామష్మి అది మాత్రమే సత్యము అనేటువంటి అవగాహన ఉన్నవాడికి అది పెద్ద సమస్య కాదు మీకు సుఖం కలిగినా మిథ్యే దుఃఖం కలిగినా మిథ్యే అగమోపాయన అనిత్యాహ కాబట్టి సుఖ దుఃఖాల విషయంలో కేవలము సహించేయటం తప్ప తితిక్ష స్వ భారత రాబోతోంది ఆ శ్లోకం కేవలము సహించేయటం తప్ప ఇంకా మరి చేయాల్సిందేండి ఆ సహన శక్తి ఎప్పుడు మీరు మీ మూల స్వరూపంతో మీరు సంబంధాన్ని పెట్టుకోవాల్సింది జీవితం అంతా స్వరూపమైనటువంటి సత్యత ఏదైతే దట్ కాన్షియస్ ప్రెసెన్స్ దాని నుంచి పూర్తిగా దూరమైపోయి అదే అసలు ఉందా అనే లెవెల్లో బతకూడదు దాంతోటి సంబంధాన్ని పెట్టుకుంటూ ఆత్మనిష్ఠుడే అంతర్ముఖుడే ఆత్మనిష్ఠుడై దట్ కాన్షియస్ ప్రెసెన్స్ అహమస్మి అయాం అదే బ్రహ్మ బ్రహ్మ యొక్క వ్యక్త రూపం దట్ ఈస్ ది అహమితి సర్వప్రథమ కార్యాధ్యాస అని అంటారు అహం అన్నది ఆ వ్యక్తము యొక్క వేరీ ఫస్ట్ మేనిఫెస్టేషన్ అండ్ దేన్ అహం అన్నది it is a, it is a false to the extent that it is a manifestation but then uh, it is real to the extent that it is close to the truth closest to the truth like window so kanuka aham asmi ana atmanishthulayundi ante artham enti you get connected to that sense of being, that being satta, sacchita, the being sat satchit that onto connection betkuvaru అంటే అర్థం ఏంటి ఏ కనెక్షన్ ఎలా తెగిపోతుంది దాని మైండ్ బికమ్స్ యాక్టివ్ ది కనెక్షన్ అయితే బ్రోకర్ బికాజ్ మైండ్ ఏం చేస్తుందంటే నామరూపాలని పట్టుకొస్తుంది నామరూపాలను ఎప్పుడైతే పట్టు ఇది ఎలాగంటే తరంగాలు వచ్చేప్పుడు కదా నీరు అనే సంగతి మర్చిపోయినట్టే తరంగాలు ఉన్నప్పుడు కూడా నీరే అది కానీ తరంగాలు లేనప్పుడు నీరని గ్రహించటం దేనిక తరంగాలు ఉన్నప్పుడు నీరు అనే సంగతి వీడు మరిచిపోతాడు చెప్పాను నెక్లెస్ నెక్లెస్ అనుకుంటుంటే అది బంగారం అనే సంగతి సో అలాగే మనస్సు విపరీతంగా పని ఉంటే అప్పుడు మనస్సు ప్రజెంట్ చేసేటువంటి నామరూపాలే సత్యం అనిపిస్తుంది తప్పిస్తే ఈ మూలంలో ఉన్నటువంటి సత్యత మాత్రమే సత్యము ఆ సత్యము అది దృష్టికి రాదది అది మన అనుభవంలోకి రాకుండా అయిపోతుంది కాబట్టి మనస్సు మనస్సు నిర్మాణం చేసి పెట్టేటువంటి వాల్యూసు సుఖదుఖాలు అది చాలా పొరపాటు కాబట్టి ఆత్మనిష్ఠుడిగా ఉంటూ ఆ తోట తోటి అంతర్ముఖుడై సత్యత్తుతోటి సంబంధాన్ని ఎప్పటికప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ యు బీ ప్రజెంట్ ఆల్ ది టైం మీరు అహమస్మి అయామ్ అనే లెవెల్లో మీరు నిలిచి ఉన్నారు అంటే మీరు యు ఆర్ ప్రజెంట్ అని అర్థం ఆ అయామ్కి మీరు ఏదైనా ఇంకొకటి జోడించి మీరు తాదాత్మ్యాన్ని చెందరు అంటే మీరు ప్రజెన్స్ పోయింది అని ఇప్పుడు Suppose you are handling the son If I am the father it is the father who handles the son who deals with the son, so I am the father Allah, if you are Psaying your hair who hold no対 hates and that there will be 는 that Pottery you will also haverem Thote because there is an fatherhood Do yourself see that, what do you want to be invested? From that, అయాం కనుక కూడా నిలిచి ఉన్నట్లయితే ఫాదర్ ఉంటాడు అయాం కూడా ఉంటుంది అప్పుడు వివేకం ఉంటుంది అప్పుడు ఈ సమస్యలు ఈ సన్ అనేవాడు క్రియేట్ చేయటమే వాడి పని ఎవ్రీ సన్ ఇస్ ఏ ప్రాబ్లమ్ టు ఎవరి ఫాదర్ దిస్ ఈజ్ ది యూనివర్సల్ ట్రూత్ సో ఈవెన్ రామా వాజ్ ఏ ప్రాబ్లమ్ టు దశరథ ఇన్ ఇట్స్ ఓన్ వే సో ఇన్ హిజ్ ఓన్ వే కాబట్టి ఈ సన్ ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడో అప్పుడు దిస్ అయామ్ అండ్ దిస్ ఫాదర్హుడ్ They are two different things father is i but i am not the father koncha distinction kontha vivekam that will save you kabatti ayaamnesh tote sambandhanu eppudu vismarin taru dannu eppudu kalige unda adhe brahmanishta meeru mee sachit roopam tote sambandhanu kaligunna samayallo meeku brahma ki teda ayyadam gaaru meeru brahma roopalu ayipoyyaru పూర్ణ పూర్ణస్వరూపుడై ఉంటారు మీరు దాని నుంచి బయటపడ్డప్పుడే మీరు మనస్సు యొక్క మనస్సు నిర్మాణం చేసేటువంటి జగత్తు సత్యం మీరు మీ బ్రహ్మత్వాన్ని కోల్పోయి తాత్కాలిక కోల్పోయినట్లు అనిపించి దుఃఖానుభవాన్ని పొందుతూ ఉంటారు కాబట్టి ఆత్మనిష్ట ఒక్కటియే శోకాన్ని తరించే ఉపాయము తరతి శోకం కానీ ఆత్మనిష్ట చాలా కఠినమైన విషయం ఎందుకంటే మనస్సు నిర్మాణం చేసి పెట్టేటువంటి జీవితాన్ని జీవించటానికి వీడు అలవాటు పడి ఉంటాడు మనస్సు ఎరే నువ్వు దుఃఖించరా అంటే వీడు దుఃఖించేస్తాడు వీడికి ఏ స్వాతంత్ర్యం ఉండదు మనస్సు నువ్వు ఇప్పుడు ఉల్లాసంగా ఉండరా అంటే ఉల్లాసంగా ఉంటాడు వీడికి స్వాతంత్ర్యం ఉండదు సుఖ మీద మనస్సు మీద స్వాతంత్ర్యం ఉండదు మనస్సు ఎలాగా లాక్కుపోతూ ఉంటే అలా ఉంటాడు అటువంటి వాడికి సో మనసు సంతాపమే మిగులు మిగులుతుంది ఆత్మస్వరూపం నుంచి పూర్తిగా దూరంగా ఉంటాడు సో దట్ ఈస్ ఎ నెగిటివ్ ఎగ్జాంపుల్ సో వాడైతే ఆత్మనిష్ఠుడే ఉంటాడో దానికి భిన్నంగా వాడు జీవన్నేవ అతిక్రాంతో భవతి తరతి అంటే దాటివేదిక అంటే తరతి అంటే ఈత దాటడం అని అర్థం లిటరల్ మీనింగ్ కానీ లిటరల్ మీనింగ్ ఏముంది అక్కడ సో అతిక్రాంతో భవతి అంటే దాన్ని అతిక్రమించేస్తాడు అధిగమించేస్తాడు అంటే అది అది ఆమె అది ఎక్కడికి పోతే అక్కడే ఉంటుంది అది అది ఉన్న లెవెల్ నుంచి వీడు పై లెవెల్కి వెళ్ళిపోతాడు లేకపోతే డీపర్ లెవెల్కి వెళ్ళిపోతాడు యూ కెన్ కాలిట్ హైయర్ లెవెల్ అది యూ కెన్ కాలిట్ డీపర్ లెవెల్ ఇట్స్ ఏ స్టాండ్ పాయింట్ ఆ విధంగా శ్లోకానికి అతీతంగా ఉంటాడు ఇంకా తరతి పాప్మానం తరతి పాప్మానం ధర్మాధర్మాఖ్యం నేను మీకు మనం చేశాను తరతి పాపం మనందరం తరలి పాపం పుణ్యం అట్టపెట్టుకుంటాడు పుణ్యం వటు అది వేదాంతం కాదు అది వెలిగి అన్నది ఎందుకంటే మీరు పాపాన్ని పూర్తిగా దాటివేసి పుణ్యాన్ని అట్టపెట్టుకోవడం సమ అది దాటి నాకు ఇది ఎలాగంటే నాకు బొమ్మే కావాలో బరుసక్కర్లేదు అన్నట్టు అది వర్కౌట్ కాదు ఇంకైతే శ్రీకృష్ణుడు చోట చెప్తాడు సర్వారంభాహి దోషేణ భూమేనాగ్ని రివావృతా మీరు మంట వెలిగిస్తే మీరు మంట వెలిగించారంటే పొగ తప్పదు ఏదో పొగ ఉంటుంది ఈ సిలిండర్ గ్యాస్కి పొగలేదని మీరు అనుకుంటారు అంటి ఉంటుంది పొగ కంటికి కనబడకపోవచ్చు అనుకుండి పొగదానుకుంటుంది కార్బన్ డైఆక్సైడ్ ఉండదా మరి మంట పెడుతుంటే కార్బన్ డైఆక్సైడ్ బోలంత ఉంటుంది మిథేన్ గ్యాస్ మండిస్తారు ఏమొస్తుంది సింది వాటర్ వస్తుంది పొగ లేదంటే కుదరదా కాబట్టి ఒకవేళ సరిగ్గా మండలేదనుకోండి ఆ గ్యాసే వస్తుంది కాబట్టి పొగ ఉండి తీరుతుంది కంటే కనపడ్డా కనపడకపోయినా కనుక సర్వారంభాహి అలాగే కర్మ మీరు ఆరంభిస్తే తప్పనిసరిగా దోషం ఉంటుంది కర్మ మీరు ఆరంభం చేశారంటే తప్పనిసరిగా దాని ఎందు దోషం ఉంటుంది ఒకసారి నేను కాకినాడలో సన్యాసానికి ముందు మాట నాకు కూడా ఉత్సాహం అనిపించింది పది మందిని జనాలని పోగేసి ఒక కర్మ చేద్దామని అనిపించింది సరే నేనే రంగంలోకి దిగాను జనరల్గా కొంచెం నేను ఐఎమ్ బిట్ ఇంట్రోవర్త్ గాయ అంత ఉత్సాహంగా ముందుకు వచ్చే మనిషిని కాదు నేను బట్ ఎందుకునో ఆ సందర్భంలో లేని ఉత్సాహాన్ని తెచ్చుకుని ఐ వాంటెడ్ టు ప్రూవ్ ఏ పాయింట్ టు మై సెల్ సో ఒక కర్మ ఒక పెద్ద ప్రోగ్రాం ఒకటి స్టార్ట్ చేసింది ఎప్పుడైతే నేను రంగంలో దిగానో పది మంది దిగాను అయిపోయింది ఈ ఈ ప్రోగ్రాం చేయటానికి ఒక స్థానంలో చేస్తున్నామో ఆ స్టేజ్ని ఆనుకునే ఒక చిన్న గదిలాగా ఒకటి ఉంది అది ఇట్ ఈజ్ నాట్ ఎగల్ కన్స్ట్రక్షన్ బట్ చిన్న గది అది ఉందని కూడా నేను గమనించలేదు ఆ గదిలో ఒక ేజీ లేడీ ఎస్కిజ క్రియనిక్ లేడీ పిచ్చి అమ్మాయి ఆ అమ్మాయి పిచ్చి ఉంది సో తల్లిదండ్రులు లేరు తల్లిదండ్రులు ఉంటకాలం దగ్గర పెట్టుకుని చూశారు తర్వాత తల్లిదండ్రులు స్వరదస్టులు ఇప్పుడు బ్రదర్ ఇంట్లో ఉండాలి బ్రదర్ ఎక్కడ చూస్తాడు పిచ్చి దిచ్చి పిచ్చి చెల్లెల్ని పిచ్చి అక్కని బ్రదర్ చూడడం అంటే అది చాలా కఠినమైన విషయం అది అంత అందులో ఆ బ్రదర్కి ఆడపిల్లలు మగపిల్లలు ఉంటారు ఈ పిచ్చి అమ్మాయి ఉందంటే ఇట్ ఈస్ ఎ వెరీ అన్డిజైరబుల్ ప్రెసెన్స్ అని ఆ బ్రదర్ అనుకున్నాడు అనుకుని ఈ అమ్మాయి నా ఇంట్లో ఉండడానికి మీరు అని ఆయన భార్య రీఫోర్స్ చేసిందో వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే హ్యావ్ దేర్ ఓన్ రీల్స్ మనం తప్పు పట్టడానికి లేదు సో వాళ్ళు ఏం చేశారంటే ఈ స్టేజ్కి అటాచ్డ్గా ఆ స్టేజ్ అది స్టేజ్ కింద మేము అప్పుడు వాడుకున్నాం అంతకుముందు మామూలుగా స్టేజ్ ఏం కాదు అది స్టేజ్ అప్పుడప్పుడు స్టేజ్ అవుతూ ఉంటుంది దానికి పక్కన ఆ గోడ ఒక గోడ ఒకటి ఒంటిటక గోడలు రెండు గోడలు దింపి ఓవైపు స్టేజే ఉంది అండ్ పైన ఒక యాస్పెస్టాస్ షీట్ వేసి దాంట్లో ఉండేది ఆ దానికి భోజనం పెడుతూ ఉంది అయిపోయింది ఈ ప్రోగ్రాము ఇట్ ఈస్ టూ డేస్ ప్రోగ్రామ్ వన్ డే ప్రోగ్రామ్ వన్ డే హాఫ్ డే ముందు ప్రిపరేషనో హాఫ్ డే తర్వాత ప్రిపరేషనో వీళ్ళు ఏం చేశారంటే ఆ పిచ్చిదాన్ని ఖాళీ చేయించారు ఆర్గనైజర్స్ మరి అది స్టేజ్ కట్టు వస్తుంది పిచ్చికి చేయించారు అయిపోయింది ప్రోగ్రామ్ అవ్వకముందు నేను నోటీస్ చేశాను సంథింగ్ ఇస్ ఎమిస్ అని బట్ నేను కూడా ఈ ప్రోగ్రామ్ హడావిలో ఉండిపోయాను ప్రోగ్రామ్ బాగా అయింది సభాది బాగా అయ్యి పూజలు పురస్కారాలు అన్నవి ఏదో ఉపన్యాసాలు అందరూ చాలా బాగా చేయించారు స్వామీజీ అన్నారు ఇదన్నారు స్వామీజీ కాదప్పుడు వాట్ ఎవర్ అంతా అయింది మొన్నడు మేము మేము ఈ డయాస్ని క్లీన్ చేస్తున్నారు వీళ్ళు ఈ ఆర్గనైజర్స్ ఈ పిచ్చిది ఆ ఫుట్పాత్ మీద కూర్చుని ఉంది నేను ఇప్పుడు అడిగాను ఏమన్నా అమ్మాయిని ఎక్కడో చూసినట్టు ఉన్నానండి అప్పుడు కొంచెం ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఆ గదిలో ఉందని తర్వాత తెలిసింది ఏమిటంటే మేము చేసిన కార కారణ ఈ ప్రోగ్రాం మూలంగా ఆ అమ్మాయి వన్ అండ్ హాఫ్ టూ చాలా సివియర్ ఇన్కన్వీనియన్స్కు గురైనది అని తెలిసింది అప్పుడు నేను అనుకున్నా సర్వారంభాకి దోషేన భూమే నాగ్ని వాహట అప్పుడు నేను నిర్ణయం చేసుకుంటా ఏదైనా ఒక మేజర్ ప్రోగ్రామ్ ఒకటి తలబెట్టేమంటే దాంట్లో ఎవరో కొంతమంది నలిగిపోతూ ఉంటారు దానికి సమ్ పీపుల్ హ్యావ్ టు బీ సాక్రిఫైస్ అప్పుడే మీరు మేజర్ ప్రోగ్రాంలు మేజర్ థింగ్స్ నడపగలుగుతారు ఎవరో ఒకరిని సాక్రిఫైస్ చేయనివ్వందే మీరు నడవలేడు సో ఐ హ్యావ్ లర్న్త్ మై ఇంకా ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ ఐ డిడ్ నాట్ అలౌ ఎనీబడీ టు సాక్రిఫైస్ ఎనీ కేతన అయితే చేస్తాం లేకపోతే మానేస్తాం సో ఎందుకంటే మనం ఆ బిగ్గర్ పిక్చర్లో పడిపోయి ఈ ఇండివిజువల్స్ని నెగ్లెక్ట్ చేసేస్తాం వీ గెట్ కనెక్టెడ్ టు ది సిస్టమ్ ఓవరాల్ సిస్టమ్ అండ్ ఇన్ ది ప్రాసెస్ వీ లూజ్ సైట్ ఆఫ్ ది ఇండివిజువల్ ఈ సిస్టమ్ ఉన్నది మనిషి కోసం మనిషి system కోసం లేడు system, సిస్టమ్స్ అన్నీ ఉన్నవి మనిషి కోసమే ఉన్నాయి డెమోక్రసీ అన్నా మీరు నేషన్ అన్నా స్టేట్ అన్నా ఇవన్నీ మనిషి కోసం ఉన్నాయి కానీ ఈ చిత్రం ఏంటంటే సమ్వేర్ ఎలాంగ్ ది వే ది హోల్ థింగ్ ఇట్స్ రివర్స్డ్ సో సిస్టమ్ మనిషికి సబ్సర్వ్ చేయాల్సింది పోయి మనిషి సిస్టమ్ని సబ్సర్వ్ చేసే స్థితి వచ్చేస్తుంది వచ్చి అంచేతనే మీకు ఈ హ్యూజ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి చూడండి ఈ ఇన్స్టిట్యూషన్స్ దే ప్రొడ్యూస్ విక్టిమ్స్ విక్యుమ్స్ ప్రొడ్యూస్ ఉంటారు ఎప్పుడు కూడా మీరు విక్యుమ్స్ ప్రొడ్యూస్ చేయకుండా ఇన్స్టిట్యూషన్స్ నడవ సో ఇదంతా మీకు ఎందుకు మనం చేశానంటే కేవలం పుణ్యకర్మంటూ ఏమీ లేదు సో సమిధోయజతి సమిధ సమిధోయజతి విధివాక్యం సమిధ బహువచనం సమిధలను హోమము చేయగలను తమిధో యజ్జతి తమ ఉనపాతం ఈ యజ్జతి అంటూ అలా యజ్జతి యజ్జతి ఇది హోమం చేయాలి అది హోమం చేయాలి సమిధలు మీరు పది సమిధలో హోమం చేసేప్పటికీ ఏదో ఒక సమిధలో రెండు పురుగులు ఉంటాయి అవి అగ్నిలో కాదు మన చేతులతో మనం పురుగు మీద తీసుకెళ్లి నిప్పుల్లో వేసినట్టే ఎఫెక్టివ్లి మనకి తెలియకుండా కాబట్టి సర్వారంభాహి దోషేణ అంటూమే నాగ్ని రివాత కాబట్టి ముంచేతనే సర్వోత్తమైన స్థితిలో ధర్మాధర్మములు రెండు ఉండవు రెండింటికి అతీతంగా ఉండదు అంతేగాని ధర్మం అట్టబెట్టుకుని అధర్మాన్ని దూరంగా పెట్టడం అది ఏదో అయిపోతుందని మీరు అనుకునే అలా ఉండదు కొంత అధర్మం కూడా ఉంటుంది పూర్వంకు సామెత ఉంటుంది బ్రాహ్మణుడు కూడా సంవత్సరం ఏనుగు తలకాయ మాంసం తింటాడు అని చిన్నప్పుడు మా చిన్నప్పుడు చెప్పేవారు సామెత అంటే ఏదో సందర్భంలో ఏదో అవుతుందని అంటే దాని అభిప్రాయం ఏంటంటే ఎంత వైదికుడైనా కూడా వాడికి కూడా హింసా దోషం వచ్చేస్తుంది అని అభిప్రాయం ఏదో సందర్భంలో పశుమారణ కర్మదారుణోప్య పశుమారణ కర్మదారునోపి పశుమారణ కర్మదారునోప్యనుకంప మృదురేవ వైదిక అని కాళిదాసు కుమార్ అభిజ్ఞాన శాతంతుల నాటకంలో అంటాడు కాబట్టి ఎంత ఈ వైదికుడు ఎంత అనుకంప మృదు ఎంత దయాశీలి అయినా కూడా వాడి జీవితంలో కూడా కొంత హింసలు ప్రవేశిస్తుంది కర్మ అంటే అలా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని కర్మలు చేయొద్దని నా అభిప్రాయం కాదు నేను అది కాదు చెప్తుంటే కర్తవ్యకర్మ చేయాల్సి ఉంటుంది కర్తవ్యకర్మ వీటి అన్నిటికీ అతీతంగా ఉంటుంది కానీ నేను మనవి చేసేది ఏమిటంటే ఆత్మస్వరూపము ధర్మాధర్మములకు అతీతమైనవి అని చెప్పడం కోసం చెప్తాను బ్రహ్మజ్ఞాని కర్మలని చేయడు ఆత్మజ్ఞాని కర్మలని చేయడు కర్మలు జరుగుతాయి కర్తృత్వం భోక్తృత్వములు ఉంటే కర్త అవుతాడు కాబట్టి కర్తృత్వం భోక్తృత్వాలు ఉండవు ఎనీవే ఈ టాపిక్ ఇలా నడుస్తూ మళ్ళీ గీతలో వస్తుంది కనుక తరచి పాప్మానం అంచేతనే వేదల్లో పాప్మా అని అంటారు పాప్మా అంటే ధర్మా అధర్మ బోధ్ ధర్మా ధర్మాఖ్యం పాప్మా అంటే దోషము అని వస్తుంది సో ధర్మాన్ని అధర్మాన్ని కట్టకట్టి పాప్మా అనే పదంలో పడస్తాం అంచేతనే శ్రీకృష్ణుడు కూడా గీతలో ఏమని చెప్పాడంటే సర్వధర్మాన్ని పరిత్యని చెప్పాడు అంటే దానికి ఒక అర్థం చెప్పాడైతే ధర్మాలు విజులు పెట్టేసి అధర్మాలు పట్టుకోమంటావా అరే అధర్మాల మాట ఎప్పుడో వెళ్ళిపోయింది అధర్మాల గురించి చర్చ ఉండదు గీతలో అధర్మం వీడు ఏనాడో పరితీించేసి గీత దగ్గరికి వచ్చాడు ఇప్పుడు నువ్వు ధర్మాన్ని కూడా పరిచీలించమని ఇక్కడ చెప్పాడు అధర్మ పరిత్యాగం అంతకు ముందు ఇప్పుడు ధర్మ పరిత్యాగం చేయించారు ధర్మాధర్మంలో గతవితంగా ఉంటాడు ఇక్కడ సర్వధర్మాన్ని అంటే ధర్మాన్ని అధర్మం వచ్చే అని అర్థం కాబట్టి ఇక్కడ స్పిరిచువల్ స్పిరిచువాలిటీకి అదే డిఫరెన్స్ స్పిరిచువాలిటీ ఇట్ రైజెస్ అబౌ ధర్మ అండ్ అధర్మ రిలిజియాసిటీలో అధర్మ ఇస్ హేటెడ్ అండ్ ధర్మ ఇస్ లవ్డ్ లవ్డ్ కాదు ఇట్ ఈజ్ ఆసక్తి అటాచ్డ్ అటాచ్మెంట్ ఎనీవే తరతి పాప్మానం ధర్మాధర్మాఖ్యం తరతి తర్వాత గుహాగ్రంథిభ్య విద్యాగ్రంథిభ్య విముక్ సన్ అమృతో భవతిమే విద్య హృదయగ్రంథిరిత్యా గుహా అంటే హృదయం గుహాగ్రంథిభ్య సో గు గ్రంథు హృదయమునందలి గ్రంథుల నుండి విముక్త విముక్తుడగుణం సో ఈ గ్రంథులంటే ఏమిటి అంటే ఆయన ఆయన అంటారు హృదయ అవిద్యా గ్రంథిభ్య గుహ అంటే హృదయం హృదయం లోపల అవిద్యా గ్రంథులు అవిద్యా గ్రంథులు అంటే టీకాకారులు రాశారు చాలా బాగా రాశారు ఏమన్నా రాశారంటే వాసనా ప్రచయేభ్య అంటే వీడికి ఆత్మస్వరూపం వీడికి తెలీదు ఆత్మ అసంగము అని వీడికి తెలీదు ఆత్మయందు ఏ సంగమూ లేదు ఇప్పుడు వెన్ యూ సే ఇట్ ఈస్ మై సోఫా యూఆర్ నాట్ గెటింగ్ కనెక్టెడ్ టు సోఫా ఇన్ ఎనీ వే దెర్ ఈజ్ నో కనెక్షన్ వాట్స్అప్ కనెక్షన్ ఏ సోఫాకి నాకు కనెక్షన్ ఏ ఉంటుందండి ఏ కనెక్షన్ ఉండదు సోఫాను కొడితే నాకు దెబ్బ తగలదు అన్లెస్ ఐ ఫీల్ సోఫా సో కనెక్షన్ ఏం లేకున్నా వీడు ఐఎమ్ కనెక్టెడ్ టు ది సోఫా అనుకుంటాడు దీన్ని ఆసక్తి అని అటాచ్మెంట్ సో ప్రతి ఆసక్తి కూడా ఒక గ్రంథి ఒక మూడేది అది చెప్పడానికి వినడానికి కొంచెం బాగుండదు ఎందుకంటే మానవులు ఆసక్తిని పెంచుకోవటంలో శ్రద్ధను కలిగి ఉంటారు సో ఇప్పుడు అంచేతనే సన్యాసంలో వివాహాలకి దానికి పిలవకపోవడం ఎందుకోసమే ఎందుకంటే ఆసక్తి అన్నది నిర్మాణం అవుతూ ఆసక్తి ఏదైనా కూడా గ్రంథిగానే పరిగణింపకూడదు ఈ రోజున తెలియదు గ్రంథి అని హనీమూన్ రోజున తెలియదు గ్రంథి అని అది హనీమూన్కి వెళ్ళొచ్చాక తెలుస్తుంది గ్రంథి అనే సంగతి లేదా తర్వాత కొత్త కాలానికి తెలుస్తుంది గ్రంథి అనే సంగతి ఆ గ్రంథిని భరి ఇప్పుడు అమెరికాలో నేను చూస్తూ ఉంటాను వివాహము ఎంత షో అంటే అంత కూడా మీకు షో ఎంత అధికంగా షో చేస్తే అంత ఇంపార్టెన్స్ I am engaged too, Mr. Wilson. Bad, bad, bad, bad. Who, ha, ha, to cackle. He is the area. Champagne bottles open. He says it all. He says it all. He says it all. He says it all. He says it all. He says it all. Every day, what is that show? The same couple will be in the divorce court within two years. Will engagement, engagement and parity, ఓ పదివేల రూపాయలు ఖర్చు పెట్టేయటం పార్టీ ఎంగేజ్మెంట్కి ఓ పార్టీ ఇంకా మ్యారేజ్ అయితే చెప్పనట్టు మ్యారేజ్ అయితే డ్యాన్సు డ్రింకింగ్ ఇది అది ఇట్ ఈస్ అయాక్ట్ మ్యారేజ్ అండి ఆ మ్యారేజ్లో ఉన్నటువంటి ఆ ధర్మ భావనకి పెద్ద ఎక్కువ ప్రాధాన్యం ఉండదు ఈ భోగ భావనకే అర్థము భోగము మనీ అండ్ ఎంజాయ్మెంట్ ధర్మం కూడా త్రివర్గం మ్యారేజ్ అంటే త్రివర్గం మూడు ఉంటాయి దాంట్లో ఆ ధర్మం ఎక్కడ కంటిలో కలిగాని కూడా కనుగొం అయిపోతుంది వెంటనే హనీమూన్ క్రూయిజ్ ఈ క్రూయిజ్లో దర్ ఈజ్ ఎ స్పెషల్ స్టేట్ కేస్ పెడతారు వాడు క్రూయిజ్లో క్రూయిజ్లోకి వచ్చేటువంటి ప్యాసింజర్స్ ఉంటారు చూడండి దీంట్లో హనీమూన్ ప్యాసింజర్స్ని వారు స్పెషల్గా ఇన్వైట్ చేస్తారు వాళ్ళకి స్పెషల్ వెల్కమ్ ఉంటుంది ఆ స్టేజ్ టెస్ట్ మీద ఫోటోలు తీసుకు ఇదంటాడు అదంటాడు మామూలుగా రెగ్యులర్ పూర్వీస్ ప్యాసింజర్ దగ్గర థౌసండ్ డాలర్స్ వసూలు చేస్తే ఈ హనీమూన్ ప్యాసింజర్ దగ్గర 2,000 థౌజండ్ డాలర్స్ వసూలు చేస్తాడు హడావిడి చేసేసి వీళ్ళు ఇదంతా మన మన వివాహం చేసుకోవడమనే ఈ మహాఘట్టానికి ఈ ప్రపంచమంతా కూడా ఉత్సాహపడిపోతుందని వీళ్ళు అనుకుంటారు ఏమీ కాదు అంతా కూడా మేక్ బిలీఫ్ హ్యూజ్ మేక్ బిలీఫ్ ఆసక్తి బాగా నిర్మాణం అవుతుంది వెనక్కి జీవితాన్ని గడుపుతూ ఉంటాయి ఎప్పుడో ఒకసారి బ్యాంక్ లో డబ్బులు తక్కువ ఉంటాయి స్మాల్ ఫ్రెక్షన్ స్టార్స్ గ్రంథి గుహా గ్రంథి సో మానవుడు ఈ విధంగా ఈ గ్రంథుల్ని నిర్మాణం చేసుకుంటారు ఎక్కడో శ్లోకం ఒకటి ఉంది పంచదశీ తరుడు మీవరిలో నీవు ఒక్కొక్క ఆసక్తికి ఒక్కొక్క గ్రంథి నిర్మాణం అవుతుంది ఆ గ్రంథి అలాగా అది గ్రో అవుతుంది ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు గ్రో లైక్ ఏ క్యాన్సర్ సెల్ ఇట్ టేక్స్ టైమ్ టు గ్రో అండ్ సో ఈ గ్రంథి అలా గ్రో అవుతుంది ది ప్రాబ్లం ఈజ్ నాట్ ది పీపుల్ పీపుల్ ప్రాబ్లం కాదు నేను పీపుల్ ప్రాబ్లం అంటున్నానని మీరు అనుకున్నారు భార్య భర్తకు ప్రాబ్లం అని భర్త భార్యకు ప్రాబ్లం అని నేను చెప్పట్లేదు ఐఎమ్ నాట్ సేయింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ది అటాచ్మెంట్ యూ హ్యావ్ ఇన్ యువర్ హార్ట్ దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం ఈ పెర్సన్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం పెర్సన్ ఎవ్రీ ఎనీ పెర్సన్ విల్ బి అోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఏ సోర్స్ ఆఫ్ అన్హ్యాపీనెస్ ఫర్ సమ్ అదర్ టైం సో ఈ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఎవ్రీ పెర్సన్ ఇదే లెక్క కాబట్టి ఈ హ్యాపీనెస్ కోసం పాలకోసం రాయి పోసేయడం సామెత ఒకటి ఉంది మా చిన్నప్పుడు ఈ కావిడ్లో ఓవైపు రెండు లీటర్ల పాల ముంత పెడతాడు రెండో వైపు కా రాయి పెడతాడు బండరాయి వడబెడతాడు మోసుకుపోతూ ఉంటాడు ఆ బండరాయి పెట్టకపోతే ఈ పాలు ముందుకు వెళ్ళడం సో జీవితం అంటే అలాగే ఉంటుంది యూ గట్ యు గట్ సమ్ యూ గెయిన్ సమ్ యూ లూస్ సమ్ ఆ కోసం ఆ కూడా మోసుకుంటూ పోతూ ఉండడం ఇది అందరికీ సమానమే దేట్ ఫార్ యూ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు గెట్ అలాంగ్ విత్ ఇట్ దాని గురించి నేను చెప్పట్లేదు యూ డెవలప్ అండ్ అటాచ్మెంట్ ఆ అటాచ్మెంట్ లవ్ ని కలుషితం చేసుకుంది దానివల్ల గుహాగ్రంథిగా నిర్మాణం అవుతుంది ఈ గ్రంథే శ్లోకానికి హేతు అవుతుంది కాబట్టి జ్ఞాని అన్నవాడు గుహాగ్రంథిభ్య ఈ అవిద్య వాసనా ప్రచయేభ్య ఒకటా రండా వాసనలు కోకొండలుగా వాసనలు మనస్సులో ఉండగా నిద్ర ఎలా పడుతుంది వాసనలు అంత అధికంగా ఉంటే నిద్ర ఎదురబడుతుంది కొత్త వీడు గుర్తుకొస్తాడు వాడు గుర్తుకొస్తాడు మధ్యలో ఉలిక్కుండి నిద్రలేస్తాడు నిద్రలేసిన తర్వాత వాడు ఎవడో గుర్తుకొస్తాడు ఇంకా ఆ తర్వాత నిద్ర పట్టదు ఇది అది ఇలా నడుస్తూ ఉంటుంది సంసారే సో ఈ గుహాగ్రంథులన్నింటి నుండి కూడా వీడు విముక్తుడవుతాడు ఇంకేతన నేను మీకు మనం చేశాను చెత్త త్యాగ ఏవో సంసార త్యాగ సంసారాన్ని త్యాగం చేయటం అంటే ఫిజికల్గా త్యాగం చేయాల్సిందేం లేదు ఫిజికల్ త్యాగము కేవలము ప్రారంభ రూపంగా ఉంటుంది అది వీడి విజ్ఞానానికి దానికి సంబంధమే లేదు అది ప్రారంభ రూపంగా అది ప్రారంభ ప్రవాహంలో ఫిజికల్ త్యాగం కూడా ఉంటే ఉండొచ్చు బట్ అది దట్ ఈజ్ Uh, that is not the clinching thing. That is neither necessary nor sufficient. The main thing is Chattachyāgaha. Kurdhayan loo unna toonti ii vasana ropamula in a grunthu laku swasthi chappakala gatau. Arvata, attachment, asakti. Asakti, it's a binding thing. So, asakti leko ndaga there must be freedom in love. Freedom in relationship unda. There must be freedom to the other person and freedom to me. And to the extent I give freedom to the other person, to that extent I will get freedom in the relationship. So, freedom is connected to the relationship. Love. If you wake it hard to perform, you will discover freedom is connected to that person. Generally, you will call others the infinity rod or the law will allow it. Otherwise you will call others the identity, but not the letter of death. But Showed Autism is not the way to account to the sun. వీడు అల్లుడు వీడు పాతల్లుడు ఎవడో ఇంకోహోడు కొత్త అల్లుడు వస్తాడు ఈ పాతల్లుడు హీజ్ కొంత షైనింగ్ తక్కువ ఉంటుంది కొత్త అల్లుడు కొంత షైనింగ్ ఎక్కువ ఉంటుంది సో ఈ పాతల్లుడు వచ్చినప్పుడు వీడు భార్యతో కలిసి పెళ్లికి వెళ్తాడు వీడి దృష్టి భార్య మీదే ఉంటుంది భార్య నల్లా చూస్తూ ఉంటాడు తర్వాత పొద్దున్నసారి భార్య కనపడుతుంది మళ్ళీ రాత్రి ఎప్పుడో కనపడుతుంది ఎందుకంటే ఆవిడ పేరంటాలు ఇది అది ప్రొటోచేర్లు జబ్ జబ్ జబ్ ఇటు నడవడాలు బంధువులు పలకరింతలు తర్వాత శనగలు పంచి పెట్టడాలు ఇది పంచి పెట్టడాలు అది పెట్టడాలు ఆవిడ ఎంత అడాడిలో ఉంటుందో ఆవిడ ఇట్ ఈస్ హ్యూజ్ థింగ్ ఫర్ ఫర్ ఆర్ ఈ మొగుడు ఎప్పుడు ఉంది మొగుడే కనబడు కాబట్టి ఈ మొగుడు గుర్తుకురాడు వీడి ఇక్కడ ఉంటాడు రాత్రి ఎప్పుడో ఆవిడ కనపడుతుంది కనపడి ఆవిడ మీరు కాఫీ తాగారా అంటున్నారు ఇప్పుడు అడగడం కాఫీ తాగారా అని వీడు మండిపడిపోతున్నా దిస్ ఈజ్ అటాచ్మెంట్ అయితే దేర్ ఈస్ నో ఫ్రీడమ్ ఎందుకంటే వీడికి వీడి హీస్ అనేబుల్ టు గివ్ ఫ్రీడమ్ టు హర్ అండ్ దేర్ పవర్ హీస్ అనేబుల్ టు ఎంజాయ్ ఫ్రీడమ్ హు సార్ అది అది అటాచ్మెంట్ అది లవ్ అంటే ఏటో తెలుసు గో టు మ్యారేజ్ యువర్ స్త్రీ ఇట్ ఈజ్ యువర్ బ్రదర్స్ మ్యారేజ్ యువర్ సిస్టర్స్ మ్యారేజ్ You You don't bother about me. You forget about forget take యూ డోట్ బాధర్ బోట్ నువ్వు ఫర్బెడౌస్ ఐక్ కేర్ యూ గోట్ మ్యారేజ్ దట్ ఈ లవ్ సో గుాగ్రంథిభ్య ఈ ఆసక్తి అనేటువంటి గ్రంథుల నుండి మనిషి విముక్తుడవు జ్ఞానము చేతనే విముక్తుడవుతాడు దెర్ ఈజ్ నో అదర్ వే ఓకే తర్వాత మంత్రం తదే తదు క్రియవంతశ్రోత్రియా బ్రహ్మనిష్టా స్వయం జుహత ఏకర్షి శ్రద్ధయంతో ఎామేవై బ్రహ్మ విద్యాం వదేత శిరోవ్రతం విధివ్యైస్టు చేతన దీనికి అవతారిక అథేదానీ బ్రహ్మ విద్యా సంప్రదాన విద్యుప్రదర్శన ఉపసంహార క్రియతే సో ఉపసంహారం చేసేస్తోంది శృతి బోధనే కంక్లూడ్ చేసేస్తున్నారు ఎలా కంక్లూడ్ చేస్తున్నారంటే ఈ బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చే పద్ధతి ఏమిటి బోధించే సంప్రదానము సంప్రదాయము అనే మాట మీరు వినుంటారు సంప్రదాయము అంటే ఆర్థడాక్స్ అని అర్థం చెప్తారు తప్పది అర్థం సో సంప్రదాయమని విమర్శించి వాళ్ళు ఆర్థడాక్స్ అని అర్థం చెప్పి విమర్శిస్తారు దాన్ని పాటించి వాళ్ళు ఆర్థడాక్స్ అర్థం చెప్పి పాటిస్తారు రెండూ తప్పే సంప్రదాయము అంటే జ్ఞానాన్ని చక్కగా ఇవ్వాల్సింది జ్ఞానాన్ని ఇచ్చేప్పుడు చాలా జాగ్రత్తగా చక్కగా ఇవ్వాలి జాగ్రత్తగా చక్కగా ఇవ్వడం అంటే ఏంటి జ్ఞానాన్ని పూర్తిగా డైల్యూట్ చేసేసి నీవు బ్రహ్మమని చెప్పాల్సింది పోయి నువ్వు అబ్రహ్మవి అని చెప్పి పంపించటం లేకపోతే ఆత్మ అసంగము అని చెప్పడం మానేసి ఆసక్తులు ఇవన్నీ కూడా మంచివే అని చెప్పి పంపించటం అది న్యాయం కాదు అది జ్ఞానాన్ని ఇచ్చే కాదు బట్ అట్ ది సేమ్ టైం వ్యక్తుల యొక్క పరిస్థితిని అవగాహన చేసుకుని కేర్ఫుల్గా వాళ్ళ మనస్సుకి కష్టం కలగని విధంగా జ్ఞానాన్ని అందించాల్సి ఇట్స్ ఏ టైట్ రూప్ వాక్ సో కనుక కాబట్టి బ్రహ్మ విద్యను బోధించేటువంటి ఆచార్యులకు ఈ ఉపదేశ పద్ధతి దాంట్లో ఉండేటువంటి నెల కొవ్వలు తెలుసుండాలి చాలా పూర్ణ కరుణ కరుణ ప్రధాన కరుణామయుడై ఉండాలి ఆచార్యులు అంతేగాని పొల్ల విరిచి పొయ్యిలో పెట్టినట్టుగా చెప్పకూడదు వేదాంతం కొంచెం దాన్ని ప్రేమతో జోడించి చెప్పాలి కానీ నీకు ఆసక్తి ఎక్కువైపోయిందో నువ్వు జీవితంలో పైకి రావు నువ్వు అలా చెప్పారంటే అది చాలా తప్పదు వాళ్ళకి మనసు కష్టపెట్టుకుంటారు మనస్సు కష్టపడిట్లా ఇట్లా చెప్పకూడదు మనస్సులో వికాసం కలిగిట్లా మనస్సులో ఆలోచనని ప్రవేశపెట్టిట్లా పాఠం చెప్పాలి కానీ మనస్సు కష్టం కలిగిట్లా నిరుత్సాహం కలిగిట్లా నిస్పృహ కలిగిట్లా మనం ఎందుకు పనికిరాని వాళ్ళం ఈ వేదాంతం మనం మన వల్ల కాదు అనేటువంటి నిరుత్సాహం కలిగిట్లా చెప్పకూడదు కాబట్టి ఇట్ ఈజ్ ఎ టఫ్ జాబ్ అంచేతనే ఈ బ్రహ్మ బోధించే పద్ధతికి సంప్రదానము పేరు సమ్యక్ ప్రధానం ఆ సంప్రదానాన్ని ఆ సమ్యక్ ప్రధానం అంటే ఈ చెప్ ఈ సమ్యక్ ప్రధానం అంటే ఏమిటంటే యథాజ్ఞానం కార్యక్షమం సార్ అని అన్నారు ఈ ఇచ్చిన జ్ఞానం మీకు ఉపయోగపడాలి అప్పుడు అది సంప్రదానం లేకపోతే ఏంటి ఉపయోగం వికాసం రావాలి మనుషుల అది సంప్రదానం అంటే అర్థం కాబట్టి ఆ విధంగా చేసేటువంటి విషయం ఒకటి ఉన్నది దాన్ని చెప్పేసి ఉపసంహారం చేస్తున్నారు తదేత దృచాభ్యుక్తమ్మనుంది తత్తే తత్ రుచా అభ్యుక్తం ఆ బ్రహ్మవిద్యను బోధించే పద్ధతి రిచా అంటే ఒక మంత్రం చేత అభ్యుక్తం చెప్పబడింది అని ఒక ఇంట్రడక్షన్ సో ఎలాగంటే ఇలా వస్తూ ఉంటుంది వేదం మీరు తైత్రీయంలో తదే తదప్యేశ శ్లోకో భవతి అంటే తస్మిన్ విషయ ఈ సందర్భంలో ఏషా శ్లోకతి ఈ మంత్రము గలదు ఈ అన్నమయ కోశాన్ని గురించి ఈ మంత్రము గలదు అన్నా ద్వై ప్రజా ప్రజాయం చేయాలి మొదలవుతుంది సో అంటే ఏమిటనమాట ఇట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్ టు ది కమింగ్ మంత్ర అలాగే ఇక్కడ కూడా తదే తదృచాభ్యుక్తం సో తదే తత్ ఈ బ్రహ్మవిద్యను విషయంలో రుచా అభ్యుక్తం ఒక మంత్రం చేత ఈ రుచ అంటే రుక్కు చేత రుక్ అంటే మంత్రం మంత్రము చేత ఈ విషయము చెప్పబడినది అదే అంటారాయన తదేతత్ విద్యా సంప్రదాన విధానం రుచామంత్రేణ అభ్యుక్తం అభిప్రకాశితం సో ఆ ఈ ఆ ఇ ఏమిటది విద్యా సంప్రదాన విధానము విద్యను చక్కగా బోధించే విధానము చక్కగా బోధించుటా అంటే జ్ఞానం యథా జ్ఞానం కార్యక్షమం సార్ జ్ఞానం మీకు ఉపయోగపడాలి ఎంతో కొంత ఉపయోగం హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగం ఒక్కరోజు రాదు ఎందుకంటే వాసనా బలం చేత ఆసక్తి ఒకేసారి డైల్యూట్ అయిపోద్దు ఎటు వచ్చి ఆసక్తి అనేది మంచిది కాదు మనం ఫ్రీడమ్ లవ్ అని మనం ఎవరిని ప్రేమిస్తున్నాం అంటున్నామో వాళ్ళకి మనం ఫ్రీడమ్ ఇవ్వడం మనం నేర్చుకోవాలి దీజ్ ఆర్ ఆల్ యూస్ఫుల్ టిప్స్ కదండి సో అలాగే ఆత్మస్వరూపం ఇంటిది సో ఈ విధంగా కార్యక్షమయ్యే విధంగానే దాన్ని బోధించాల్సి ఉంటుంది ఆ బోధించే పద్ధతిని రుచా అభ్యుక్తం ఒక మంత్రం చేత ప్రకాశింపచేయబడుతోంది తెలుపుడు చేయబడుతోంది ఎవళ్ళకి బోధించాలంటే నువ్వు ఇటువంటి వాళ్ళకి బోధించాలి సన్యాసులకు బోధించమని ఏం చెప్పలేదు ఏవో కొన్ని లక్షణాలు చెప్పి ఇటువంటి వాళ్ళకి బోధించాలి ఎవళ్ళంటే క్రియావంత యథోక్త కర్మానుష్ఠాన వాళ్ళు క్రియావంతులై ఉండాలి అంటే స్వధర్మానుష్ఠానంలో వెనుది అని వాళ్ళు అయ్యి